సర్వశక్తి సంపూర్ణ జరుగుతుంది మహిమ సరీ పెద్దవా నీకు వందాలు ఇస్తాయా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా ఈ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నైనా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం అనుగరించిన తండ్రి నీకు వందలు అర్పించుకుంటున్నాం నీకే కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగములు కలుగును కాకాలలు అయినా మీ కృపలో మరో సమయం జ్ఞాపకం చేసుకొని ఈ మధ్య కాల సమయం ప్రభ మీ సన్ని కష్టంలో అయినా మాట్లాడి మరో సరి చేయండి ప్రభ వాళ్ళు ఇంకేమైనా ఆయాస్కరండి ప్రభావ తలంపుల ద్వారా పాపం తీసి మమ్మల్ని క్షమించండి మీ రక్తంతో కడిగి పవిత్ర పరిచి సంపూర్ణత సార్లతో పరిశుద్ధం నడిపించండి మీరు నూతనమైన అభిషేకం దయచేసి ఆడల ద్వారా మైంపొందిన వాక్యం మాట్లాడి మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ నామాన్ని మేము తెచ్చుకోమాలి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిశనాం Amen. Amen. Arishudra, brother. Praise the Lord, brother. Praise the Lord, brother. Yeah, I'll tell you, brother. Yeah, I'll tell you. Amen. I'll tell you, brother. Poohing chalini Melulatunimpinan య్యా నీకే నా వందనం ఊహించలేని మేలులతో నింపినా నాయ సైయా నీకె నా వందనం వర్ణించగలనా కార్యముల్ వివరించ గలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల ఊహించలే నీ మేలులతో నింపిన నాయ సైయా నా వందనం मेलु तो नृदय तृप्ति परचि नाऊ रक्षण पात्री निुतु तो नृदय तृप्ति परचि रक्षणा पात्री నిన్ను స్తును ఇస్రయేలు దేవుడా నారక్షకా స్థుతి ఇంతునూ నీ నామామును ఇస్రయేలు దేవుడా నారక్షకా స్నూ నీ నామామును ఊహించలేని మేలులతు నింపినాయే సంయ్యా నీకె నా వందనం ఊహించలేని మేలులతు నిం పినా సంయ్యా నీకెనా వందనం నా స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీని స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధిన తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నాయస నీకెనా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా కార్యముల్ వివరించగలనాని మేలులన్ ఊహించలేని మేలులత్ నింపి నా వందనం నీకెనా వందనండియా థ్యాంక్ యూ బ్రదర్ praise lord brother mercy sister praise lord sister praise lord brother nirudaka like paada paadundakka like. aa ah, sare sare brother <laughs> lekkinchale ni stotramu devaya ellappudu nee paadadan lekkinchale ni stotramu devaya ellappudu nee paadadan ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసి నా మేళ్ళకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడిద ఆకాశమాహాకషాంబుల్ టి అున్న స్వరంబును ఆకాశమాహాకాంబుల్ వాటి అందున్న సర్వంబును భూమి లోకనబడువన్నీ భూమి లోకనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించన్ ంచలే స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ అడవిలో నివసించువన్నీ సూడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియో మంచును భూమిపై నున్నవన్నీ భూమిపై నున్నవన్నీ ప్రభువ దేవా పొగడునో లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూనే పాడేదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూవిలోన జీవారాసు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవ రాసు ఆకాశ మునయ గురునవన్నీ ఆకాశ మునయ గురునవన్నీ ప్రభువాడు పాడిద థ్యాంక్ యూ ప్రేస్త బ్రదర్ ఈరోజు నాకు ఒక ఇంటర్వ్యూ ఈ రోజు కానీ రేపు కానీ ఉంటుంది బ్రదర్ కొద్దిగా ప్రేర్లో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ ఓకే అక్క ఇంకెవరికన్నా ప్రేరేపణ ఉంటే పాడండి లేదంటే మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్ ఒక పాట పాడు వచ్చింటారు సరే పాడు పాడుతున్నా బ్రదర్ పాడుతున్నాను నా గీతారాధనలో ఈయ్యాణీ కృపాదారమే నా వేదనలలో జనించె నీ కృపాదర నా వేదనలలో జనించె నీ కృపాదర నా గీతారాధనలో ఏసయ్యా నీ కృపాధారమే నీ కృపా వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే చేదైనా వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే నీ కృప నాలో కాలేదు నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే నీ కృపణలో అత్యున్నతమై నీలో నన్ను అంటుకట్టెనే నా గీతారాధనలో ని ఆదారే నా వేదనలలో జంచని నీ కృపాదరణం నా వేదనలలో జంచని నీ కృపాదరణం నా గీతారాధనలో ఏ కృపా కృపాదారమే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్ని సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదల దూరమైపోయినా నేను చలించనులే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే నిచ్చలమైన రాజము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును నా గీతారాధనలో ఏ సయ్యా నీ కృపా ఆధారమే నా వేదనలలో జనించనే నీ కృపాదరణం నా ేదనలలో జనించె నీ కృపాదరణ నా గీతారాధనలో ఏ సయ్యా నీ కృప ఆధారమే ఆత్మాభిషేకం నీ ప్రేమలో నిండుగా కుమ్మరించనే ఆత్మఫలములెన్ను మెండుగనాలు ఫలింపజేసనే ఆత్మాభిషేకం నీ ప్రేమలో నిండుగా కుమ్మరించనే ఆత్మఫలములెన్ను మెండుగణాలు ఫలింపజేసినే ఆత్మతో సత్యముతో ఆరాధించు నే ేచియుందునే నీ రాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించు నే వేచియుందునే నీ రాకడకై నా గీతారాధనలో ఏ సయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జనించనే కృపాదరణ నా వేదనలలో జనించె నీ కృపాదరణ నా గీతారాధనలో ఏ కృపా ఆధారే నా వేదనలలో జనించె నీ కృపా జనించనే కృపాధర హెల్లి ప్రైజ్లాడు బ్రదర్ మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు ఓకే బ్రదర్ ప్రే చేసుకుందాం బ్రదర్ మీద ప్రసిద్ధ దీవ ఇజ్రాని దీవ మహోనంతరా శక్తివంత ఆది సంపదం వేసిన ప్రభావం మీ వాగ్దాం చేసిన పరిశుభాత్మినప్పుడు మీ సరస్వతి నడిపించండి ఆ వాగ్దానం మీద ఆధారం తృప్తిపరచండి పనులు జ్ఞానాన్ని పలుగుతరం మా సబ్బుద్ధి సంవత్సరం ఆటగాలు తొలగించి ఈ వాక్యం గ్రహించగలగాల నీ పరిశుధోదం దయచేని గ్రహించాలా దాని మీద ప్రకటించాలా మీరే మాకు సహాయకడు ఆటగా కాల్చేయమని ఆత్మధనం నడిపించి అలరి మీరే మాకు సహాయకడు నడిపించి మనిషి నడుస్తాం ఎన్న వచ్చినాలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిష కుమారుడు ఎత్తబడవలెను చూస్తే అలాడి మోర్షియట సర్పంచ్ ఎత్తపడుతున్నాడు వాళ్ళు ఎవరు విశ్వాసం నశింపక అట్లానే మనిషి కుమారుపడాంటే ఆయన మన పాపం శాపం కోసం విమ్ చేసాడు మూడు దీని చేసి లేచినాడు ఇక్కడ యుహాన్ తన మన ప్రభు కోసం చెప్తున్నాడు యుహాన్ మన ప్రభు కోసం చెప్తున్నాడు మనం చెప్పాలి ఇంకా పదిహేను అధ్యాయంలో ఏమంటారు పదిహేను అలాగే విశ్వసించు ప్రతి నసింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను ఇంకా దేవుడు లోకము దేవుడు లోకంతో ప్రేమించాను అలా ఇక్కడ అంతే లోకము అంటే వాళ్ళంతల్డ్ అందరికీ ఒకసారి ప్రేమించాడు దేవుడు అలాయ తన ఆయన ఆలోచన కర్త నిత్యంగా తండ్రి బలమైన దేవుడు అన్ని చూస్తాం ఆయన ఆలోచన వీళ్ళ పాపం నుంచి విడుదల చేసిన మన తండ్రి ఏం చేస్తారు కుమారుడు పంపించింది తండ్రి అయినానే కుమారుడు అయినా కానీ ఆయన ఆలోచన కడికి ఏం కుమారుగా ఈ భూలోకంలో వచ్చి వచ్చింది ఎందుకంటే రక్తం కిందంటే శరం ఉండాల అందుకోసం చేస్తున్నాడు ఆ కాలంలో ఉండే నీడలో ఉండే ఒక కోడైనా కానీ మన ఒక పావురం రకరకాల గోరపిల్ల మంచిగా ఉండాలి అదివి దాని మీద ఏమి రోగం ఉండదు ఏమి ఒంకరితనం ఉండద్దు అలా మంచి ఏం చేయాలా అక్కడ బలి చేయాలా అప్పుడు పాపం వాళ్ళకు అప్పబడుతున్నాయి కానీ పాపం పోతే లేదు కానీ ఆలోచన కర్త అని మనం ఆయన ఆలోచిస్తూ ఏం చేస్తున్నాడు ఆయననే ఈ లోకంలో మన అందరి కోసం ఈ లోకం కోసం మన కోసం నాకు కోసం భూలోకంలో ప్రభు వచ్చినని ఇక్కడ లోకంలో ఎంత ప్రేమించను ఎంత ప్రేమించను ఇక్కడ చెప్తున్నాడు యువన్ ఆయన ప్రేమ కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను కాగా తన అదిత్య కుమార్కి ఏం చూస్తుంట తన అదిత్య కుమార్ పుట్టిన వాణి ఎందు విశ్వాసం అంటే విశ్వాసం చూపించేవారు నశింపక నిత్య పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఆయన హలలియా కుమారులలో విస్తే జీవం ఉంది కుమారులలో ఇత్తం ఉంది నిత్య జీవం ప్రభు పోతే చెప్తారు కదా మీ ఉదయం కలబడకండి అంటాడు నాయనంది మీరు విశ్వాసం ఉండడి నా తప్ప మీరు రారేనంటాడు యువాన్ శుత పద్నాలుగు ఉదయం చూస్తే ఇక్కడ చూస్తే అలలియా పత్తు ఒకటి విశ్వాసం ఉంటారు ఆయన విశ్వాసం పెడితే వాళ్ళు నశిపోరు నశిం పోరు నిత్యం నరకం నరకంకు సాధ్య అలా ఆత్మ నిత్యం నశించిపోతుంది అంటే నరకంలో పోతుంది అని చెప్తుంటారు ఎవ్వరికి నరకం పోతానికి ఇష్టం లేదు ప్రభు ఆలోచన ఖర్చు ఏం చేస్తు విశ్వాసం ఉంటే నశించిపోడు ఇక్కడ ఏమంటారు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు అలా ఆ లోకములు ఎందుకు పంపించే రక్షణ పొందడం కానీ తీర్పు ఉందను పంపలేదని చెప్తుడు అలలియ అంటే ఒక స్వయం నేను చేస్తున్న కుమార్కి ఎందుకు అంటున్నారు అందరు రక్షణ పొందరా అందరు నశింపక అని ఇక్కడ యుహాన్ భక్తుడు మనకు ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు అలలుయ చూస్తాం మనం రూపాధ్యం తీసులోనే ఉన్నారు ఏ శిక్ష ఇదింపి లేదు రోమా ఎనిమిది అధ్యయనం చేస్తున్నాం అలా రాక ఉండాలా ఆయన మార్గంలో ఉండాలా ఆయన మార్గం అంటే ఆయన వాక్యాలైన అని చెప్పిన ప్రతి ఒక వాక్యం గైకుండా ఆయన రాక ఉండాలా మనం ఏం చేయాలా నడుస్తుంటే మనకేం చేస్తున్నాడు తీర్పు ఉండదని చెప్తుంది విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామ విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను ఇంత ముందే తీర్పు వచ్చాను వాళ్ళ దేవుని కుమార్ మీద విశ్వాసం పడగనుక ఇంత ముందే తీర్పు పొంది ఉన్నాడు చెప్తుంది కా తీర్పు ఇదే ఇదే వెలుగు లోకములోకి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి మనిషి ప్రేమించక శీకర్నే ప్రేమించింది హలో అరుయా ఇక్కడ చూస్తే పదార్చం చూడు కూడా పదార్ చూడడం అలా దానిలోనే ప్రేమించాను అయితే ఇప్పుడు చూస్తాం మనం లోకంలో ఎందుకు ప్రేమించిందంటే దేవుడు అందరి రక్షణ పొందాలా అందరం చేయాలా దేవుని బిడ్డలు కావాలా అని పొందట అదే ఇక్కడ చూస్తాం ఒకటో యోహన్ నాలుగు వద్ద ఒకటో నాలుగు నాలుగు ఒకటో యోన్ సువార్థ కాదు ఒకటి యువన్ నాలుగు చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అలాగే చిన్నపిల్లరా దేవుని సంబంధము కానీ ఇంకేమంటాడు మీలో ఉన్నవాడు లోకంలో మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక దాన్ని జయించి మనం ప్రతి ఒక్క ఆచారాలు సైతాన్ని ప్రతి ఆచారాలు అలా ప్రతి ఒక్కరు పాపం మీద మనకు విజయం ఇచ్చినని చెప్తుంది ఇక్కడ దాన్ని జయించి ఉన్నాడు పాపంకు వారు కదా జనుకుడు పాపంకు ఆయన జడుకును కనుక ఇక్కడ ఏమన్నా చెప్తున్నాం దాని మీద విజయం పొంది ఉన్నాడు కానీ గొప్ప జన్మ ఎక్కడ విజయం దొరుకుతుంది వాళ్ళు సత్యం సగం రెండు తలంపు కలిగి ఉన్నారు వాళ్ళు రెండు తలంపు కలిగి ఉన్నారు కనుక ఇంకేమంటారు దాన్ని జయించి ఉన్నారు మీరు హాలియా ఆ జయించి ఏమంటారు పౌల ఆ సిల్వం మరణం పొంది జయించి మన చేతిలో విజయం పొంది ఉన్నాడు ఆ ఈ విజయం మనం జాలా ఆయన వరకు మనం పొందుతూనే ఉండాలి మన జీవితంలో గొప్ప జనం ఏం వాడుకొని విజయం పొందుతూనే ఉండాల ఆ విజయం మనకి ఇచ్చిండ కనుక దేవుడు మనం చాలా అది వాడుకోవాలా ఇంకేమంటున్నాడు కనుక ఇంత వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట మాట ఈయనను అలా లోకం సంబంధం లోకమైన మాట్లాడదు లోకము వాళ్ళ మాట అయిన వాళ్ళు లోకంలో ఎవరు దుస్తుడు కదా అలా ఈ లోకంలో ఉన్న మీలో వాడు గొప్పడు మీలో వాడు ఎవరు ప్రభున్నాడు అలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి కన్నా మనం ఆయన ఆత్మ మనకు దత్త ఆత్మ ఇచ్చిన కనుక జయించిన కనుక లోకం సంబంధం అయిన మాట ఇంత మాటకు మనం వినాలంట అమ్మాట ఎందుకంటే షర్క్ ఉన్నారు పాపంలో ఇదే వాళ్ళు ఎక్కడ చెప్తే వాళ్ళు వింటారంట మన బంధులనే కానీ మన కుటుంబాన్ని కానీ ఏం చేస్తారంట కొంతవరకు వాళ్ళ మాట ఇంటారంటే చెప్పింది కొత్తగా ఇది ఏం చెప్పింది ఇదా ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది కొత్తగా చెప్తున్నాను వచ్చి మేము పుట్టుకనే కదా అది చేస్తున్నాం అది చేస్తున్నా నీకు ఏం చేస్తానంట అర్జునుడు మా పాస్టర్ గొప్పడు మా పాస్త చేస్తున్నాడు ఏం చేయొద్దా అని ఇట్లా ఏం చేస్తుంట లోక సంబంధి లోక మాట వింటారు కనుక మన మాట కొంత తింటారు కానీ కొన్ని టైం వచ్చినాక దేవుడు ఏం చేస్తున్నా వాళ్ళ ఆత్మీల తెలిపినక అది ఇది సత్యాన్ని గ్రహించి వాళ్ళ సుప్రభు దగ్గర వస్తారా చదువు మనము దేవుని సంబంధులము మనం దేవుని సంబంధం కనుక దేవుని ఎరిగిన వాడు మన మాట విను ఆ దేవుని ఎరిగిన వాడు మన మాట విను అలలియ దేవుని ఎరిగిన వాడు మన మాట ఈనను అలలుయా అంటే మన సంపూర్ణ దేవుని ఎరగాల అలలియా అలలియా సంపూర్ణం దేవుని ఆత్మలో సంపూర్ణ కావాలా అలలియా దేవుని ఎరిగిన వాడు సత్యం అంటే దేవుని అంటే ఏసుప్రం నేనే జీవుడు నేనే మార్గం మన మాట ఈనను అరే ఇది కరెక్ట్ అని ఈనను ఇంకేమంటుడు కదా దేవుణ్ణి సంబంధి కానివాడు మన మాట వినడు దేవుని సంబంధం కానీ మనం మాట మాట విన్నాను అలా ఎన్ను అంటే ఈ లోకంలో ఉన్నాడు అలా లేకంలో ఎంతో ప్రేమించిన కనుక చీకటి ఏం మనం చూసినాం యువాన్ స్మార్థాల వాళ్ళు చీకటినే ప్రేమిస్తున్నారు కనుక వెలుగుని ప్రేమించేలాడు వాళ్ళు అలా లేంటే ఈ లోకంలో ఈ లోకంని ప్రేమించే ఈ లోకం అంటే దుస్తులు దుస్తుని ప్రేమించే కనుక దాన్ వాళ్ళు కట్టబడ్డారు కనుక మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ఏం ఆత్మ ఏమో దీనివల్ల తెలుసుకుంటున్నాము అంతే కదా అంతే తెలుసుకొని చూన్నాము అంటే తెలుసుకోవాలా బ్రహ్మ పెట్టే అంతా మోసపుచ్చే ఆత్మ ఫల మనకు మనకు రెండో రాజ్యాంగం చూస్తాం కదా ఇక్కడ చూస్తాం మనము రెండో రాజ్యం కదా గణరాలు ఇస్తూ ఏం చేస్తే ఎలిషాకు ఏం భోజనం పిలుస్తారు బలవంతం చేసుకొని ఎలిషం మన జనం మన జనాన్ని ఇంత మన మంచిగా గనపడుతుంది గజారి మీకు చూసారా ఏముందో మీకు మనం సాయం చేద్దామని ఎలిషాలో దేవుని ఆత్మ ప్రేపన కలిగితే గజారి చూస్తారు అన్ని ఉన్నాయి సంతానం లేదంటే ఆ ఇస్త్రీ గణరాలకు అక్కడ గడప కాళక నిలబడినకు ఒక సంతానం ంటే అప్పుడు ఆమె చెప్తుంది నా ఇలా నన్ను నన్ను భ్రమ పెట్టకుంటది మీరు ఆ వాక్యం చూస్తే ఎరికైతుంది ఎలిష ఏమన్నాడు కానీ ఎలిషలో ఏమున్నాడు దేవుడు ఉన్నాడు కానీ ఎలిష చెప్పిన సమైన వాక్ వచ్చి ఆ గర్వఫలం వస్తుంది ఆమెకు సంతానం కంటే మరి తెలుసు రెండు రాగా అలాగే మళ్ళా దేవుడు ఆమె పరిచయ ఆ సంతానం ఏమవుతాడు తల పోయినా అంటే పూర్తిగా విశ్వాసంలో ఉంటది ఆ స్త్రీ మళ్ళీ ఎలీషా దగ్గర పోతుంది నేను అన్ననా నీకు చెప్పలేదా అంటే ఎలిషా కాల్ పడికే బతుమో అప్పుడు ఎలీషా వచ్చి ఆ చిన్న బాబు మీద పడి మూడు మన పని చేసి గదిలో ప్రార్థన చేసే వరకు ఏడు సార్లు తుమ్మి పిల్లగాడి మళ్ళీ జీవో బతుకుతుంది అప్పుడు ఆ స్త్రీ సరస్వతంలో అవుతుంది నువ్వు పలికిన మాట నిజమో మాట పలుకుతుంది అంట అప్పుడు అమ్మ తెలుసుకుంటది అయితే ఇక్కడ చూస్తే చదువు బ్రో యోహన్ స్వార్థల మనము ఒక్కడు ప్రేమి అలలీయ మనం దేవుని సంబంధం కనుక ఒక్కొక్కరు ప్రేమించుకుందాం అని చెప్తున్నాడు హలోలీయా ఏది కలవర శివుడు చూపించిన ప్రేమ మనం ఒక్కొక్కరు చూపించుకోవాలా అలలీయ శ్రమలో ఆధారాలు ఏం చేసుకోవాలా ఈ లోకం శ్రమ కదా శ్రమలో పోతూనే ఉంటాం మనం అందుకంటే ఆయన శ్రమలో పాల్గొంటే మనము ఆయన రాజ్యం చేతి కనుక శ్రమలో పోతుంటే అలా వాళ్ళు ఒక్కొక్క నిమిషాల మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఆదరిస్తాం వాక్యం ధర చూపించి బలపడతాం విశ్వాసంలో ఎదుగుతాం అలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది అలాది ఆ చూపించిన ప్రేమ మన ఉదయంలో కలుగుతుంది అలాది ఆ ప్రేమ మనకు ఉండాలి ఆ ప్రేమ ప్రేమ ఆత్మ ఫలాలు ఉంటాయి గలితి ఆరోగ్యంలో ఉంటుంది ఆరోగ్యంలో ఉంటే కనుక ప్రేమ ఏమంటే అన్ని తలను అన్ని సహించను అందుకంటే మనకు ప్రేమ ఎప్పుడు ఉంటుందో అన్ని కన్నా ప్రేమ ముఖ్యం బైబుల్ అలాది ఆ ప్రేమకు శ్రమించేలా మన సోదరుని కానీ పురుగు వాళ్ళని కానీ ఎవరికి ప్రేమించకు ప్రయాస పడాలా మన ప్రభు భూడకుండా ఇప్పుడు కుమారుడుకుడు ఎట్లా ప్రయాస పడినడు శిష్యుడు ఎట్లా ప్రయాస ప్రేమించాలని ప్రయాసపడాలా ఎంతకని ప్రేమించ ప్రయాస పడాలా దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును వాళ్ళి ప్రేమించి వాడు దేవుని మూలం పుట్టిన ఆ దేవుని దేవించును ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమలేని వాడు దేవుణ్ణి ఎరుగడు వాళ్ళ దేవుని యొక్క ప్రేమ ఎరగనివాడు దేవుని ఎరుగడు వాళ్ళ ప్రేమ లేకుండా ఆయన ఎరగడు అందుకోసం పేత్ర ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రేమ దేవు పేతులు దేవుణ్ణి సంపూర్ణ ఎదిగలేదేమో అందుకోసం చెప్తారు కదా పేతులు బౌద్ధ తరహా పేతులను ప్రేమిస్తావా అంటాడు పేతులు ఎప్పటి వరకు ప్రశీర్శించాలంటే వ్యసనం వచ్చే వరకు ఆయన బాధ కలి వరకు పరిశీలిస్తాడు ప్రభావం వ్యసరించాలంటే గొర్రెకాయ నా గొర్రె గొర్రెలకాయ గొర్రె గొర్రెపిల్లలు గొర్రె పిల్లల్ని మేపు కదా గొర్రె పిల్లలు గొర్రెలు రెండు గుంపులు అంటాడు అక్కడ అలా అంటే ఆయన ప్రేమించిన అంటే ఏంటంటే అనే రాజ్యస్సు వార్త ఆయన ప్రేమ శిల్వ దర్శనం తీరుకు మనం ప్రేమించి ప్రకటించాలా అలదిగా అల్దిగా ప్రేమ లేకుండా మనుషులు ఏమి నశించిపోతుండ్రు ఈ అంత్యకాలంలో ప్రేమ చలారిపోయిన నొక్కల మీద దేశం పగ ఎందుమంటే వాళ్ళ లోక సంబంధం కనుక వాళ్ళ యుద్ధంలో ప్రేమ లేకుండా ఈడ్చ పగ ఉగ అన్ని ఏం చేస్తుండ్రు వారు అయిపోతుండ్రు అంటే విడిపోతుండ్రు కుటుంబం విడిపోతుండ్రు సంఘాల ప్రేమ లేదు కుటుంబంలో ప్రేమ లేదు ఎక్కడ చూసే ప్రేమ లేదు కానీ మన యుద్ధంలో దేవుని ప్రేమ కొన్ని మనం ప్రేమ ప్రకటించాలా బ్రే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని కుమార్ పంపేను హలో మన నిత్యం జీవించి ఏకే కుమార్ని అని పంపించినాడు హలోలియా మన ఈ లోకంలో పంపించి ఎందుకంటే మన నిత్యం జీవంలో అని లోకంలో తండ్రి పంపించాడు కుమారు కోసం చెప్తున్నాడు కళ్యాణ దీని దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను అలా మన దేవుని ప్రేమ ప్రత్యక్షను అలా దేవుని పొంగి మనము దేవుని ప్రేమించితేమని కాదు తానే మనలను ప్రేమించి అలా మనం ప్రేమించింది కాదు ఆయననే ప్రేమించింది కనుక మన పాపములకు ప్రాయచిత్తమ యుడుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ప్రేమ ఉంది హరీ ఇక్కడ చూస్తున్నాం ప్రేమ ఉంది అని చెప్తున్నాడు హర హరి మన పాపం ఏం చేస్తున్నాడు సిల్వ మీద ప్రయత్న చేస్తున్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తారు నేను క్షమించు అని ఏం చేస్తున్నాడు ఆ సిల్వ లాస్ మరణం పొందపోతుండ్రు ఇప్పుడు కొంచెం చూస్తే ప్రాణం పోతుంది అప్పుడు విద్యను ప్రార్థించేస్తూ లోకం కోసం అందరి కోసం ప్రార్థిస్తున్నాడు ఆ తేళ్ల కోసం చేస్తున్నాడు వాళ్ళ సంపాలి పొడిసిన వాళ్ళకి అందరి కోసం ఏం చేస్తుండ ఒక్కసారి ప్రే నా తల్లి వీళ్ళకి క్షమించి వీళ్ళు ఏం చేస్తారో క్రమించి క్షమించి మనం ఏం చేస్తున్నాం విజ్ఞాన ప్రార్థన అక్కడ చేస్తాం మనం చూస్తాం అందుకోసం వాళ్ళు తెలుసుకోలేకపోతే దేవుని యొక్క ప్రేమ అయింది అలా మనం ఏం చేస్తున్నాం ఈ పాపం ద్వారా ఏమవుతుంది పాపం నిత్యం నరకం పోతుంటాయి కనుక అలా తన భరి ఏం చేస్తున్నాం నిత్య జీవస్థానికి వచ్చి కానీ ఇప్పుడు వాళ్ళకు సంఘం దేవుని యొక్క ప్రేమ తెలుసుకోలేకపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు సంఘాల మీద పాస్తాల మీద ఆధారం ఉన్నారు దేవుని వాక్యం మీద ఆధారం లేదు దేవుని వాచ్యం సా పోతే దేవుని ప్రేమ అవుతుందో వాళ్ళు చూస్తారు వాళ్ళు దేవుని చూస్తున్నారు దేవుని ఒక ప్రేమ ఉంటే దేవుని కోసం రహస్యం పరోక్షం కోసం వాళ్ళు జీవిస్తారు వాళ్ళు అయితే ఇక్కడ మళ్ళా చూద్దాం అదే మూడు అధ్యాయం మూడు అధ్యాయం చూడు బ్రే మూడో అధ్యాయం ఎన్నో వచ్చిన బ్రేమ్ పదారు మూడు ఒకటో యోన్ మూడు పదారు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము అలా ఆయన మన పాపం నిమిత్తం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక ప్రాణం పెట్టిన కనుక ప్రేమ అని మనం తెలుసుకుంటున్నాం అలా మనం తెలుసుకోవాలా అలదిగా ప్రతి దినం ఆ కలువరి సిల్వ చూసిన ప్రేమ కలలు మర్చిపోవద్దు ప్రతి దినం ధ్యానం చేయాల పొద్దుగాలు సాయంత్రం పండుగ ప్రభావ ఈ రోజు ప్రభావం మననుకుంటే నేను నిత్యం నరకంలో అవుతుండే నేనైతే ఈ ఈ సమస్య మంత్ర శక్తి లేదా దారా చేతబడి దా ఇంతవరకు ఎప్పుడు సచ్చిపోతుండే ఇంతవరకు ఈ కాలంలో మీ దగ్గర నిలవకపోతుండే ఈ ఏరువు రాకపోతుండే అక్కడనే చచ్చిపోతుండే చర్చ రాకుండే అంత భయంకర మంత్రాలు చాతబడి చేసిన ఒక సిస్టర్స్ వార్త చెప్పింది వచ్చి ప్రార్థన నేర్పించింది పాస ప్రార్థన నేర్పించి బైబుల్ వాక్యం ఎట్లా బోధించాలి ఎలా చేయాలి ఇంట్లో కూర్చుంటే గంట గంట కూర్చుంటే గంట గంట ప్రార్థన చేస్తుంటే భయం వస్తుండే వస్తుండే బలపరుతుండే అన్ని విషయాల్లో చెప్తుండే కళలు వస్తుండే చెప్తుండే ఆమె ఆ శిష్య తర దేవుడిని చేస్తున్నాము మన సంఘం నడిపించి రక్షణ ఇచ్చిండవు ఎందుకంటే దేవుని నేను ప్రేమించలే అప్పుడు మీ నేను చెప్తున్నా మనకి ఇన్ని దేవులు ఉన్నారు కదా ఏందని చెప్తున్నా కానీ అప్పుడు తెలుసుకోలే కానీ వచ్చిన వచ్చిన వాక్యం కూర్చుంటే కూర్చుంటే దేవుని వాక్యం పోయి కాలశిద్ధి చేసి అప్పుడు తెలుసుకున్నా అరే ఈయన నాకు నా కోసం ప్రాణం పెట్టిండ్రు నా పాపం నుంచి వేసిన తిరుగుబాటు కోసం నేను చేసిన జన్మ పాపం నా కోసం చచ్చిపోయినాడని అప్పుడు నేను బాధపడి ప్రే చేసి మళ్ళా దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత అప్పుడు దాకా సేవలను వన్ ఇయర్ తర్వాత రక్షణ పొందిన దేవుడు బయలుపరుచున్నాక వన్ ఇయర్ తర్వాత అప్పుడు సేవలు పోతున్నా వాళ్ళు ఇంట్లో పంపిస్తున్నాం పాస్టర్ గారు అక్కడ మళ్ళీ అక్కడ అక్కడ మీటింగ్ చేస్తున్నా పాస్టర్ పంపిస్తున్నాం అక్కడ చేస్తే చేస్తే చేస్తే వన్ ఇయర్ తర్వాత అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చిన సిల్వలో అగ్నిశిల్వా చూపించాక ఆ దినం ఈస్తే ఈస్త బాఫ్టం తీసుకున్నాక అప్పు నుంచి ఎంక మళ్ళీ పాపం చేయలేదు రకరకాల శోధలు వచ్చినాయి అలలిగా మా డాడీ చచ్చిపోయినాడు మళ్ళీ రకాల చుట్టాలు చచ్చిపోయినాయి ఏ ఆచారాలు చేయకుండా పోయి నిలబడి చేసి అలలిగా దేవుని వాక్యం జీవించి దేవుడు అన్నిసి తప్పించి ఇంతవారు నిలబెట్టు దేవుని మేమ కలిగాక ఏమంటాడు నా చదువురా మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టమే కనుక దీని వల్ల నా ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము అలా దీని ప్రేమ అంతే అంతే ప్రాణం వరకు ఏం చేస్తున్నాడు అంతగా ప్రేమించినడు సినిమా ఇప్పుడువి ప్రేమిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రేమిస్తున్నాడు అలాదిగా మన పాతకాలంలో యూహం ఉంటే ఏంది పాపం చేసిన వెంటనే శిక్ష వస్తుంటాయి అలా వెంటనే శిక్ష వచ్చి ఏం చేస్తుంటే ఆ రాళ్ళతో చేయంతో మన శిక్ష వస్తుంటే సజిపోతుంటే కనుక అలా ఎంతగా సహిస్తున్నారు అంటే ఆయన ప్రేమ ఇంత గొప్పది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇంకేమంటాడు మనము కూడా సహోదరుల నిమిత్తం మనం కూడా ఇక్కడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము అలా మన సహోదరుల నుంచి ప్రాణం పెట్టాలని బద్దులమై ఉన్నాం అంటే మన సోదరుల కోసం అంతగా ఇంతమంది అంత సోదరులు కదా గొప్ప జనములు అలా దానికోసం సేవ చేసి మన కాలం వరకు మనం సేవ చేయాలా అందుకోసం పావులు చెప్తాం కదా మతీ దక్కిస్తే సాగుతే మేలు ఎందుకు చెప్తున్నా అంటే పావులు భక్తులు అంటే అంతగా ఏసుప్రంగా జీవిస్తాం మరణించే మేలు వస్తుంది పావులు భక్తులు చెప్పింది మనకు తెలుస్తుంది ఈ వాక్యం ద్వారా యువన చెప్తున్నాం అలానే మనం ప్రారంభం వరకు ఏం చేయాలి ఏసు ప్రభు సేవ చేస్తూనే ఉండాలా ఆయన సిల్వను చూసిన ప్రేమ ప్రకటించాలా వెల్లడించాలా అనేకులు ఈ దగ్గర నడిపేయాలా దేవుడు చిన్న వాక్యం తీసుకోమీన్ ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నయన ని కృపలో మమ్మల్ని కాచి కాపాడి దినముకు తండ్రి ప్రభాని యొక్క నూతనమైన కృప శక్తి బలం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగునుగాక అలెలుయా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి దినం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ అవును ప్రభ మీ ప్రేమ మా పట్ల ఉంది కాబట్టే తండ్రి జగత్తి పునాది వేయబడక మునిపే ప్రభనైనా మీరు ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభ ఆ ప్రేమ కొరకే ప్రభ ఈ లోకంలో ప్రభ పాపల మా ఉన్న మా మీద ప్రభ మీరు జాలిపడి ప్రభ నాయన ఈ లోకంలో వచ్చి ఎన్నో బాధలు పడి శ్రమలు పడి నిందలు పడి అవమానాలు పడి నాయన నీ యొక్క శరీరమే రక్త మాంసం ముద్దలాగా ఈ ప్రభ ఆ రక్తంలో నాయన మా పాపములను మా అపరాధములు కడిగి ఈ దినం మమ్మల్ని పరిశుద్ధపరిచినావు తండ్రి నైనా నీ ద్వారా ప్రభా తండ్రి నీ యొక్క రాజ్యంలోకి మేము ప్రవేశించేలాగా మాకు నైనా యొక్క హక్కుదారుడిగా మాకు అనుగ్రహించినావు ఆయన ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం మాకు అనుగ్రహించినావు ప్రభ ఆయన నీ ప్రేమ బట్టి ప్రభ తండ్రి మేమెంతగానో నీకు కృతజ్ఞతల స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి అవును ప్రభ ఈరోజు అదే ప్రేమ మాలో ఉండాలా ప్రభ మా సహోదరుల పట్ల ప్రభా కాబట్టి మేము సహోదరుని ద్వేషించకుండా కోప్పడకుండా ప్రభ ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించి ప్రభ మా సహోదరులు కూడా ప్రభా నైనా ఆ క్రీస్తు ప్రేమ పొందుకునేలాగా మేము ప్రయాసపడాలా ప్రభ అనేకులకి నీ సువార్తని ప్రకటించాలా ప్రభ వెళ్ళే ప్రతి మార్గంలో ప్రతి స్థలాల్లో ఎక్కడికి వెళ్ళినా మేము నిన్ను పోలి మేము నడుచుకోవాలా ప్రభ నీ అడుగు జాడలు మేము నడుచుకోవాలా మీకు మాదిరిలాగా మేము ఉండాలా ప్రభ మేము ఎక్కడికి వెళ్ళినా మాలో క్రీస్తు కనపడాలా అలాంటి గుణాలు మాలో ఉండాలా ప్రభ అలాంటి మాట తీరు కానీ ప్రతిదీ మాలో ఉండాలా ప్రభ నాయన ఈ లోకంలో తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడై నైనా సృష్టికర్త అయ్యి ఉండి కూడా ప్రభ మీరు శిష్యుల పాదాలు కడిగి మీరు ఎంతగా తగ్గించుకోవాలా సేవలు అని మాకొక మార్గము మాదిరి చూపించినావు ప్రభ ఈరోజు మేము కూడా వెళ్ళే ప్రతి చోట మాలో అంత తగ్గింపు జీవితం ఉండాలా ప్రభ నైనా మమ్మల్ని తగ్గించుకొని ప్రతి విషయంలో ప్రతి ప్రభ నీ చిత్త ప్రకారంగా చేస్తూ నీకు మహిమకరంగా మేము జరిగించాలా ప్రభ ప్రతి చోట నాయన నీకు రావాలా ప్రభ మహిమ ఘనత ప్రభ నీ నామం ప్రచురింపబడాలా ప్రభ కాబట్టి ప్రభ నాయన ఈ అంత్యదినాల్లో ప్రతి మోకాలు ప్రభ నాయనా తండ్రిని ఎదుట వంగాలా ప్రభ ప్రతి నాలుక మీ ఎదుట నాయనా తండ్రి వాళ్ళ పాపాలు వచ్చిపోయికొని మిమ్మల్ని స్థుతించి మారు మనసు పొందాలా కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరి చేత మేము నాయనా తండ్రిని ఆత్మను మేము పొందుకొని ప్రభ నాయన మేము అనేకుల చేత ఆ రీతిగా మేము చేపియాలా ప్రభ తండ్రి కాబట్టి ఎందుకు మీరు నాయన దీర్ఘశాంతం కలిగి ఉన్నారంటే ప్రభ ఎవరు నశించిపోకూడదనే ప్రభ ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలనే మీరు ఈ లోకానికి మీ యొక్క ఆలస్యం అవుతుంది ప్రభ కానీ ఈ నెమ్మదిగా ఉంది భయమేం లేదు అని నాయన మనుషులు ఎవరికి తగినట్లు వాళ్ళు నాయన ఈరోజు జీవిస్తున్నారు ప్రభ కానీ ప్రభా మేము చెప్పాలా ప్రభా నాయనా తండ్రి ప్రతి ఒక్కరికి కేక వేసి మేము చెప్పాలా ప్రభ ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభ నాయన ఎందుకంటే మీరు మాకు ఈ లోకానికి వచ్చి మాకు రక్షణ ఇచ్చినారు ప్రభ మాకు పరిశుద్ధత ఆయన తెల్లని వస్త్రాలు ఇచ్చినావు ప్రభా మేము మీరు తిరిగి లోపు నాయన ఆ వస్త్రాలు మేము కాపాడుకోవాలా ప్రభా దాని కొరకే ప్రేమతోనే మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా కాబట్టి మీ యొక్క నాయన రాకడా ఆలస్యము అది మాకు రక్షణకరమైంది ప్రభ ఎందుకంటే మీరు వచ్చిన దినమే ఇంకా చివరి దినాలు ప్రభా కాబట్టి మీరు అక్కడ నాయన దొంగ వలె మీరు వస్తానన్నారు ప్రభా కాబట్టి నాయన ఏ దినం వస్తారో మీరు మాకు తెలియదు ఏ జామున వస్తారో మాకు తెలియదు కానీ ప్రభా మేము ఎప్పుడు వచ్చినా ప్రభా మేము సిద్ధపడి ఉండాలా ప్రభ మాలో ఎలాంటి మచ్చ కానీ నాయన ఎలాంటి అపవిత్రత కానీ నాయన ఏలాంటి నిందలు నిష్కలం కలంకాలు కానీ లేకుండా మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభ మీరు ఏ టైం వచ్చినా కానీ మేము సిద్ధపడి ఉండేలాగా ఉండాలా లేదంటే ఆ దినం భయంకరమైన శ్రమ అని నువ్వు చూపించినావు కాబట్టి ప్రభ మీ ప్రేమ మాలో నింపుకోవాలా ఎందుకంటే ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగుడన్నావు ప్రభ కాబట్టి మాలో మీ ప్రేమ నిజముగా పరిపూర్ణం అవ్వాలా అది వేషధారకుల్లాగా ఉండొద్దు ప్రభ కపటమైన ప్రేమలాగా ఉండకుండా ప్రభ మీరు చూపించినారు ఆ కలవరి స్థితిలో నిస్వార్థమైన ప్రేమ ప్రభ అలాంటి ప్రేమ మేము అందరికీ చూపించాలా ప్రభ కాబట్టి మా హృదయం అంతా ప్రభ నాయన మీరు నిండి ఉండాలా ప్రభ నైనా మాలో మీరు జీవించాలా మాలో మీరు బ్రతకాల వెళ్ళే ప్రతి స్థలంలో ప్రభా మాలో మీరుండి మీ యొక్క నోటి మాటలే మేము మాట్లాడితేనే ప్రతి మోకాలు వంగగలదు ప్రతి నాలుక నాయన ప్రతి హృదయం కదల కదలుతుంది ప్రభ కాబట్టి నాయన మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించి నాయన మేము ప్రవచించాలా ప్రభా నాయన మీరు ప్రత్యేకంగా ప్రవచన వరం కొరకు ఆపేక్షించమన్నా ప్రభా మేము ప్రవచించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాబట్టి ఈరోజు క్రైస్తవులే నీ బిడ్డలు అదే సంఘం కాబట్టి వాళ్ళ క్షేమం కొరకు మేము ప్రవచించాలా వాళ్ళని రక్షణలోకి నన్నని సత్యంలోకి నడిపించడానికి మేము ప్రయాసపడాలా ప్రభ కాబట్టి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించి ప్రవచన అనుగ్రహించి మీరు అక్కడికి తండ్రి మమ్మల్ని సిద్ధపరుచుకున్నావు తండ్రి కాబట్టి మేము కూడా నీ ప్రేమను నింపుకొని అందరినీ అదే రీతిగా సిద్ధపరిచేలాగా ప్రభ మీరే మా మార్గం అంతట్లో ప్రభ ప్రతి విషయంలో ప్రభ ఏదైనా కానీ ప్రతిదీ నీకు తగినట్లుగా నీ చిత్తానికి జరిగేటట్టుగా మమ్మల్ని మీకు అప్పచెప్పుకొని మీ యొక్క పని మేము ముగించుకొని నీ దగ్గరికి వచ్చేలాగా ప్రభా మీరే మమ్మల్ని ముందుండి నడిపించమని నాయన నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి ఆ మీ ప్రార్థించండి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతులకు తండ్రి మహిమా స్వరూపులకు దేవ కృపామయడా నికేస్త స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలవంతా ప్రభా మమ్మల్ అందరినీ సులుష్టంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినంకు అనుగ్రించినయన నీకే వర్ణాలు అర్పించుకుంటున్నాం నీకే స్థుతులు స్తోతలు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరం యుగ నీకే కలుగు నాకాల నా ప్రభ నా దేవ ఏసయ్య మీ మాట్లాడిన ప్రభా నైనా ఏసయ్య నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకోవడమైనా నా ప్రభా మీ మహిమ ప్రభా అతన్ని ప్రతి ఒక్క బిడ పొందుకోవాల ప్రభా ఈ భూలోకమంతమే మహిమతో మేము నింపాల ప్రభా అనేకుల ప్రభావ రక్షణ నడిపించాలా ఆ కలవరిసిల్లోనైనా అనేకుల మంది పాపముల కొరకై మీరు ఒక బలై బలిగా మీరు మా కొరకు అర్పి అర్పింపబడినారు నైనా ప్రతి బొడుకు బొడుపు ప్రభా నైనా ఇస్తే ప్రభా మీరు మా కొరకు కాచినారు చివరి రక్త బొట్టుకు వరకు ప్రభావ మీకు వర్ణాలు ఇస్తాయా ప్రతి ఒక్కరు ప్రభావ శిలువ సకల జన్లకు మేము ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా అనేకులు ప్రభావ ఆ సిలువ దగ్గర మేము తీసుకొని రావాలా ప్రభా నాదివరణ సేవలు మమ్మల్ని అందరూ నడిపించి మమ్మల్ని బలపరిచే ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభావ ఈ శ్రమలు అన్నింటినీ మేము జయించాలా ఎందుకంటే జయించే వాళ్ళు ప్రభా రాజ్యంలో ఒక స్తంభంలాగా ఉంటారు అన్నారు కాబట్టి ప్రభా మేము జయించాలా అనేకుల్ని ప్రభావ సన్నిధిలో నడిపించాలా ఓ ప్రభా మీ మందిరంలో నడిపించే ద్వారా పాలకులలాగానే మరొక రాజ్యానికి అనేకలు మేము నడిపించాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారు చేయండి మీకు నూతనమైన పరిశుభాతం నడిపింపు మాకు నిత్యం అనుగ్రహించాల ప్రాభ ప్రతి స్థలలో ప్రభావ మీకు మైనకరంగా జీవించాలా మా ప్రతి ప్రవర్తనలో ప్రభావ మీకు అంగీకారంగా జీవించాలా ప్రభావ ఇక్కడ కూడా అవిధేతలు పడకుండా ప్రభావ మీకు విధేయత కలిగే ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే బిడ్డలు చేయండి ఓ ప్రభా మా సువార్థ పరిచయలో ప్రభావ ఎలాంటి లోపాలు లేకుండా ప్రభావ సంపూర్ణంగా వాటిని మేము కొనసాగించగలగన సువార్థక పని మేము శ్రమపడాల ప్రభావ ఓదే వాళ్ళని చెప్పిన ప్రతి పనిని ప్రభావం సంపూర్ణంగా నెరవేర్చాలా ప్రభావ మా కాలు ముగించక ముందు ఆ రీతి మమ్మల్ని తయారు చేయండి మీ నూతనమైన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి ప్రదర్శిస్తున్నారు అందరూ మీరు నూతన అభిషేకం దయచేసి నూతన జ్ఞానం నింపి ఈ నామానికి మనం మీద తెచ్చుకోవడానికి అదృష్టమైన పని వాటి అంతట్లో ప్రభావ మీరే సహాయకులు నడిపించండి ప్రతి విజయం దయచేయండి నాకే ప్రతి ఒక్కరికి ప్రభావ తన్ని మీ సేవ చేయాలా సువార్త ప్రకటించాలా అభిషేకించి వాడుకోండి పరశురాత్మ అభిషేకం లేని వారికి పరశురాత్మ అభిషేకం దయచేయండి మీ యొక్క ఆత్మతో నింపబడి ప్రభావ నిండు మనసుతో ప్రభా నిన్ను సేవించి వీళ్ళుగా తయారు చేయండి మీ యొక్క మనసు మీ ప్రేమ మేము నింపుకోవాలా అనేకులకి ఆ రీతి మమ్మల్ని తయారు చేయని కాలం బహు సమీపం ఉంది ప్రభావ రాజ్యం త్వరగా ప్రవ నైనా ఈ ప్రవ అతని సమీపించింది కనుక ప్రభావ అందరికీ పరలోక రాజ్యం సమీపించింది మారు పొందమని అనేకులను ప్రవహించేందుకు మీరు నడిపించాలనే సహాయపడండి ఆటంకపరుస్తున్న ప్రతి చీకర్ శక్తి మీరు గద్దించడం మార్గం సరళన చేసి ఆ రీతిగా ప్రభావ ఈ యొక్క వీక్లో ప్రభావ తండ్రి యొక్క ట్రైబల్స్ ఏరియా హెల్త్ అండిగా ప్రభావ మీరే మార్గం సరళించేయండి ఆయన ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ లేదా సంద చుట్టు మీ అగ్నికంచేయండి కుటుంబాలు మీ కంచేసిన మీరే మార్గం సరళిసి నడిపించండి ఆ శివ పరిచర్య అంతట్లో ప్రభావ మీరే ఘన విజయం ప్రతి ఒక్క బిడ్డ మీ తర్వాత ఆకర్షింపబడాలా ప్రతి ఒక్కరు ఆయన విని ప్రభావ జీతాన్ని సమర్పించుకోవాలని మీరు ఆకర్షించుకోండి వాళ్ళ పాపపు జీవితంలో ఒప్పుకునే ప్రభావం స్వీకరించేలాగినా మీరు అద్భుతాలు విశేషమైన కార్యాలు మీరు ఎక్కడ జరిగించమని ప్రధిష్టమైనా ఎక్కడడుగు పెట్టే ప్రాకారం వెలుగు ప్రకాశించాలా చీకర్ శక్తులు మనుషులు విడుదల పొందాలా మీ వెలుగు అక్కడ ప్రకాశించాలా అనేక రక్షణ వాళ్ళు నడిపించమని ప్రాదిష్టమైన ఓ దేవా అతి దేవా నీకు వర్ణాలేసయ్య ఓ దేవా మీరు అక్కడ ప్రభా సమీపిస్తుందిగా ప్రభావ ఇంకా ఎంతో మంది మార్మల్స్ పొందుకోకుండా ఎంతో మంది పాపంలో జీవిస్తున్నారైనా ఆ బిడ్డల పట్ల మీ కనికెర్యం చూపించి ప్రవా వాళ్ళు కూడా సువార్థ ఓ ప్రభా ఈ లోకంలో ఇంకా ఎంతో మంది ప్రభా దొంగలు మంత్రగాలు ఎచరులు ఈ లోకంలో ఎంతో మంది భయంకర ఉన్నారు ప్రభా వాళ్ళు సువార్థ ప్రకటించాలా ఓ దేవా ఆ పట్ల మీరు క్షమించి ప్రభావ వాళ్ళని తట్ ఆకర్షించుకుని దర్శించండి వాళ్ళు చేసి పా తప్పని పశ్చాత్తాపడి ప్రభా మీ సన్నిధికి ఆ రీతి ప్రతి ఒక్క మీరు ఆకర్షించుకొని మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆఖర్ శుద్ధపరచుకోమని ప్రతి చోట మీరు మమ్మల్ని అందరూ పెట్టుకొని ఆ ట్రైబల్ ఏరిస్సులో ప్రవాసేవాళ్ళు మీరు గొప్ప విజయమనిగిరించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తండ్రి పరిశుద్ధుడు బగుదేవ ఏసయ్య మీకే భదనాలైనా సర్వోన్నతులకు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రభు ఈ దినమంతా సాయం చెట్ నడిపించి మధ్యాహ్న కాలంలో ప్రభావం మీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు లేదు ప్రభు ఎనావిధిగా జీవిస్తున్న క్రైస్తవ జీవితం మీ లోకంలో ప్రభా కానీ మీరు మాకు ఆ రీతిగా నివ్వలేదు రాదు మీతో పాటు సాహసంగా కలిగి జీవించలాగనా మీ యొక్క స్వరం వినలాగనా మిమ్మల్ని కనపరచలాగనా అవును ప్రభు రాబోదనంలో ఏ రీతిగా మేము జీవించానో అనే హెచ్చరికలతో మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ మీ యొక్క ప్రేమ ఎంతో శ్రేష్టమైంది అది శాశ్వతంగా ఉండేది దాని మీరు అనేక పర్యాలు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు అటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించినారు రక్షించుకున్నారు మీ కొరకు శాసనాలు పెట్టుకున్నందుకు మీకు వదనాలు వేసేయ్యా ముఖ్యంగా ప్రభా భాషలు నిలిచిపోగును ప్రవచనాలు నిరర్థకమగను కానీ మీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్నారు నైనా అటువంటి ప్రేమతో మీరు మాలు ప్రయోగించినారు మేము కూడా అదే ప్రేమను అనేకలకు చూపించాల అనేక పగలను కప్పిపించాల ప్రభా మన అటువంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి నైనా ఈ మధ్యాహ్న కాలంలో మా అతను మాట్లాడేందుకు మీకు వందనాలు మీకు వందనాలు ప్రభావ వాటికి తగినట్లు మేము జీవించాలన్నా సహాయపడి నడిపించండి సురక్షితంగా ఇంటికి చేర్చమని ప్రేమ కలిగిన తండ్రి ఎస్ఐ అని వందనాలు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మెర్సీ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా సిస్టర్ కి ఈ రోజు రేపు ఇంటర్వ్యూ ఉందని చెప్పింది ప్రభా తండ్రి కాబట్టి ఆ ఇంటర్వ్యూ ప్రభా నాయన అమ్మ ఫేస్ చేస్తుండగా మీరే నాయన ఘన విజయాన్ని అనుగ్రహించి ఆయన మంచి ఉద్యోగాన్ని ప్రభా సిస్టర్ కి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని ఆయన సిస్టర్ కి ఆ ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ చేసాం అక్కడ చూపించిన ప్రేమ ప్రభా నాదీమానికి ప్రేమ స్వరూపంగా మా ఉద్యమంలో ప్రేమ పొంగి పాలా నాదీమానికి శోతం మీరే చెప్పిన యేసుభ మీ దేవుని సంబంధి దేవుని సంబంధించిన మన మాట లోకం సంబంధించిన మాట వినలేని కానీ బాగా ప్రేరణ చేయాలి యశవప్రభ నా దీవానికి శ్రోతం చేసాం యశవ ప్రభ నా దైవానికి శ్రోతం మా ఇంటి వాళ్ళు వినయేశం ప్రార్థన చేయాలా హలలి అనా దీవానికి శృతం అలాగే ఆత్మల భారం కనీళ్ళు ప్రార్థన చే ఆత్మల సంపాదన చేతం హలలి అనా దివా మన ఇంకా ఏమో లోకంంటే ప్రభా దాన్ని తీసేయండి హళలి అనా దీవానికి శృతం అన్ని తలాలన్నీ చేయాలా ప్రేమతో చెప్పాలి యశప్రభ అలలి ఆ యమాన్లు ఎట్లా ప్రేమ నింపిన అలా ప్రేమ నింపనే యశప్రభ నా దీవానికి శోతం ఈ దినం ప్రభ నిలబెట్టుకుంటే నీ ప్రేమ యేసుప్రభ ఆ కనువలు చూపించిన ప్రేమ నీ కృప ఈ దినం నిలబెట్టుకును అనేకలు ప్రభ హల ప్రభా నడిపేయాలా ఈ శిల్వలో ప్రేమ ప్రేమతో ప్రకటించాలా అలలి మీరే మాకు జ్ఞానం అనిగించండి తలం అరిగించండి గొప్ప జనం కనిపించండి వాళ్ళ విజయంలో ప్రేమకు మించి ఆత్మ తెరవండి నాదివా నీ సొత్తం నీ విధ విశ్వాసం పెట్టాలా నిన్ను ప్రభావించాలా మీరు సహాయం చేయండి కనకరించండి వ్యాక్సిన్ అయ్యేసి రక్తాన్ని పోషించండి ఎంతోమంది తీసుకుంటున్నారు ఆ హాని చేయకుండా వాళ్ళవి కనకరించమని ప్రాథమం వాళ్ళవి ఆత్మీల తీరు రక్షణ తెచ్చండి ఎంతోమంది మీరు స్వచ్ఛపరచు వ్యాక్సిన్ ధర స్వచ్ఛపరుతున్నారు నాదివా ఎంతోమంది తెగులు ధర స్వచ్ఛపరచునను వాల్బి సువార్థ పంపించి అందుకు నీకు సూత్రాలు వాల్వి రక్షణ పొందాలా నా ప్రభానికి పొందాలి సుప్రభ నీ రాకంత భయంకర సమీపించింది దేవానికి సూతం ప్రవచనాన్ని నెరవేర్చిన కనుక అలలీ అనా దీవానికి చేస్తాం అలలీ పతి జగల దేశం దేశం ప్రభావ ప్రాంత ప్రాంతం నీ యొక్క స్వార్థ అందించాలి సుప్రభ మీరే సహాయండి నా దీవ చెట్టం తాకండి వాళ్ళు జ్ఞానం తెచ్చండి పరిశుద్ధాత్మనింపి కుటుంబం పరిశుద్ధాత్మనింపండి అలలీ అనాది అందరినీ పొరిగిగా మార్చండి అందరినీ సేవ చేయాలా మీరు కార్యం చేయండి మీరు సిస్టర్ ముట్టి పలు జ్ఞానం ఆత్మ నింపి అలా సిస్టర్ ఆత్మండి సుప్రభ సిస్టర్ సేవ చేయాలా ఆ ప్రాంతం ఎక్కడ డ్యూటీ ఇలా వార్త చెప్పాలా అలాగే సేవల బలం వాడుకోండి డ్యూటీషన్లో కార్యం చేయండి ప్రతి అవసరం మహిళలు తీర్చండి వాళ్ళ బంధువులు సరస్వతం రావాలా నా ఈసానికి సొంతం మీరే ఆత్మ నడిపించండి అన్న ముట్టని బలం ది శక్తి తెచ్చండి అన్నదానికి చూపించండి ఆ సత్యాన్ని చూసి ప్రభావిలు ఎంబరేసి ప్రకటించాలి సాధించండి అక్క సేవలు ప్రభావితం నడిపించి పలు సుధార్థం బలం తునిపి అలాది అనాది మీరే నడిపించండి సేవలు వాడుకొని పిల్లలు దీవించి జ్ఞానం చేయలేచండి వాళ్ళ మీ సేవల బలం వాడవాలా పరిశుద్ధ ఆత్మభిషేకంతో నింపితో ఉండని నా ప్రమాణిస్తుతం ఆ చక్రవర్తి బ్రహ్మ తిరి జ్ఞానం తెలియజేసండి హళలి కలరి చూపిన సేవ ప్రేమతో నింపి సేవల బలంగా వాడుకొని అనేక భావసం పొందాలా ఆ ప్రాంతంలో మీ ఆత్మత కదింపజేయండి హలలియ ప్రాంతం అంతా అందే శిష్యులు కావాలా సేవ జరగాల చాలా భార్య మట్టి గొర్రం బలం చే సంతానం వాళ్ళ కుటుంబంలో సేవ చేయాలా సుప్రభ ప్రార్థించి మా వంతు కాల నుంచి ప్రభాకం సేవ జరిగించి మీ ఆకళ మాకు సిద్ధపరచుకు మనిస్తున్నా ప్రేమ వందోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మహోన్నత వందనాలు తండ్రి ప్రభా ఉదయం నుంచి నేను ఇప్పటి కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభావ ఎంతోమంది నాయన ఇది నాయన సజీవ లెక్కలో లేరు ప్రభా నీ యొక్క కృపను బట్టి తండ్రి నన్ను మేము సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి ప్రభాని స్వరం వెళ్ళిన దానికైతే మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం యుగయుగంలో నీ నామంకే కలుగునుగాక అలెలియ తండ్రి మాజానకాల సమయంలో ప్రావా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రావ్వా అవును తండ్రి నేను ఎంత ధనం ఉన్నాను ఎంత తెలివి ఉన్నాను ఎంత జ్ఞానం ఉన్నను నేను ఏమి తండ్రి ప్రేమ లేని వారి మేము ఎద్దడం ప్రాభ నేను ప్రేమ లేని వారు దేవుని ఎరగడం చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రాభ అవును తండ్రి నేను ప్రేమను మేము కలిగి ఉండాలా ప్రాభ నేను మీ వాక్యం కూడా నా తండ్రి ప్రేమ నేను మీరు లోకంకి వచ్చింది కూడా ప్రాబ్ నేను మమ్మల్ని ప్రేమించే వచ్చినారు మేము నశించిపోవద్దు ఆయన మేము నరకానికి పోవద్దు తండ్రి మాకు నిత్య ప్రా మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించుటకు మీరు కూడా కనుకొచ్చినారు ప్రాభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన మీరు ఆ కల్వర్శిలో విరగొట్టబడ్డారు నల్లగొట్టబడ్డారు తండ్రి ఎంతగానో శ్రమలు పొందుకున్నారు ప్రభావ తండ్రి కేవలం మమ్మల్ని ప్రేమించదండి కాబట్టి తండ్రి అదే ప్రేమ మాలో ఉండాలా ప్రభావ అదే రీతిగా నా తండ్రి మీరు మాకు ఇచ్చినారు ఒకటే అగ్న ప్రభావ నిన్ను వల్ల ప్రేమించమని తండ్రి నేను అదే రీతిగా మేము సాగాల ప్రాభ అనేకులు నశించిపోతున్నారు ప్రాభ వారందరి కొరకు మేము నా తండ్రి మేము బాగుపడేది కాదు ప్రో నేను ప్రతి ఒక్కరిని ప్రభావ నాయనని సన్నిధికి తీసుకొని రావాల అనేకల మేము ప్రేమ చూపించాలా ప్రాభ వారందరినీ తండ్రి ఓపికతోటి సహనం తోటి శ్రమలు భరించైన తండ్రి వారిని సన్నిధిగా తీసుకొని రావాల ప్రాభ రితిగా మమ్మల్ని వదిలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మాత్రని సరాలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రాభువా మేము వెళ్ళే ప్రతి చోట నాయన మీ యొక్క ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ నాయనా మేము వెళ్ళిన ప్రతి చోట తండ్రి మా స్వాధీనం కావాలా ప్రాభ ఎక్కడ దుష్టుడు పనిచేయడానికి వీలే తండ్రి ఎటువంటి కఠిన హృదయాలైనా సరే తండ్రి వారు వారు పొందుకొని తండ్రిని యొక్క రక్షణ తీసుకొని లాగిన తండ్రి మమ్మల్ని వాడు కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా నేను మేమెంత చేసినా ఎన్ని పనులు చేసినా ప్రభావ నీ ఎందు విధేయత నీ ఎందు భయభక్తులు లేకపోతే ప్రభావ ఆయన నీ యొక్క సరంగా నీ యొక్క వాక్యాన్ని సరంగా మేము లేకపోతే ప్రభావ అది అర్థమే ప్రభా కాబట్టి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవాలా అనేకులు తండ్రి నేను సరైన మార్గంలోకి నడిపించాలా ప్రభా అటువంటి జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రతి పనుల తోడుగుండండి ప్రభావ సుమార్థ పరిచయలో మీరు తోడుగా ఉండండి ప్రభా నం బ్రదర్స్ అందరూ ట్రైబల్ ప్రాంతానికి వెళ్తుండగా ప్రభావ అక్కడ ఆత్మకార్యం జరిగించండి ప్రభా ప్రతి ఆటంకాలు కొట్టువేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వాళ్ళు వెళ్ళే ప్రాంతాల అన్నింటిలో ప్రాభ మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరినైనా నేను అందరూ స్వస్థత పొందుకోవాలా వాళ్ళ ఆత్మనైనా వాళ్ళ మనసుకు స్వస్థత కలగాల ప్రభావ వాళ్ళ హృదయాలకు స్వస్థత కలగాల నా తండ్రి ప్రతి ఒక్కరు మారుమనిస్ పొందుకొని తట్టు తిరగల ప్రాభ అనేకులు స్వస్థపరచబడాలా అనేకులు తండ్రి వాళ్ళ జీవితాలు వెలుగులోకి నడిపించుకోవాలా ప్రభా మీరే వాటిని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రినైనా ప్రతి పరిస్థితిని తండ్రినైనా మీరే అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా నేను గొప్పగానైనా మీ కానుకలు తీసుకొచ్చినైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా మెసేజ్ సిస్టాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభాస్ తన ఇంటర్వ్యూ తన ఇంటర్వ్యూని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఇంటర్వ్యూలో ప్రభావ మీరే ఘన విజయం అనుగ్రహించండి తండ్రి నేను మీరే ప్రభావ తనకు మంచి ఉద్యోగం వచ్చటం మీరే సహాయం దయచేయమని నాయన తనకు తనలో ఉండి మీరే మాట్లాడమని మీరే నేను ప్రతి క్వశ్చన్ తను ఆన్సర్ చేసే విధంగా మీరే జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను ప్రతి ఒక్కరిని మీరే నూతనంగా అభిషేకించి వాడుకోండి ప్రాభ ప్రతి ఒక్కరూ ప్రభావ నేను నీ సన్నిధిలో ఇతస్తాలతో రావడానికి వీలలేదు ప్రభావ విలువైన అర్పణలు మీ కొరకు తీసుకొని రావాలా మీ కొరకు పని చేస్తూ కనబడాలా ప్రభావ అవును తండ్రి నేను మీరే ఆ రీతిగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆయన ప్రతి చోట మీరే శాంతి సమాధానం దయచేయండి వారికి తోడుగా ఉండనే ప్రభావం తెగుల నుంచి ఆటంకాల నుంచి కాచి కాపాడమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం సన్నిధిలో గడిపే ఘనత అనుగ్రహించినందుకు నీకు వందనాల ప్రభావం మీ స్వరం మాకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నచ్చిన నీస పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను ప్రేమగలమ్మా పరిలో కొత్త తండ్రి పరిశుధ్రైందివా ఈ మధ్యాహ్న కాల మేము ఈ చిన్న గుంపుగా కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరాలను బట్టి నన్ను నమ్మలు స్తోత్రం ప్రభునాయన రక్షక మీరే రాజులకు రాజులు ప్రభులకు ప్రబుల్ వేసేనాయన రక్షక మమ్మల్ని ఇప్పటి వరకు సజీవుల సంఖ్యలో ఉంచినందుకు అందనములు స్తోత్రం వేసే వైరస్ మరళీ ప్రబలుతూ ఉంది వైరస్ బాధితులందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశ్వాదించండి ఓ ఓ మైక్రాను వేరియంట్స్ అని ఎంతగానో ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు సార్ అయినప్పటికీ ఆ వైరస్ ని కూడా మీరే నాశనం చేస్తారు సే ప్రభానాయన రక్షక వైరస్ బాధితులందరికీ స్వస్థతను చేకూర్చండి సే నాయన రక్షక ఇంకా అనాథల కోసం పేదల కోసం నిరాశ్రయుల కోసము విధ్వరాల కోసం ప్రే చేస్తున్నాం మెసే వారి అవసరాలన్నిటినీ తీర్చండి సేయా ఇంకా గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సంతానం లేని వారి కోసము ప్రే చేస్తున్నాం ఉద్యోగాలు లేని వారి కోసం ప్రే చేస్తున్నాం నాకు జరగబోయే ఇంటర్వ్యూలో మీరే తోడిగా ఉండే సహాయాన్ని అనుగ్రహించండి సయా నేను మంచిగా ఆన్సర్ చెప్పు లాగున అనుగ్రహించండి దేవా ప్రభు నాయన రక్షకు ఒకవేళ మీ చిత్తంలో ఆ జాబ్ నాకు అన్ని విధాల అనుకూలమైనది అని అనుకుంటే నేను నాకు జాబ్ ఆఫర్ ఇస్తారని విశ్వసిస్తున్నాను సయా మమ్మల్లా మా నీడ్స్ ని మీ పాద చింత పెడుతున్ననేస్రైబల్ మినిస్ట్రీస్ లో మీరు ఎత్తు నిండుగా సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలేసి మీ రాజ్య వ్యాప్తి కొరక రిసోర్సెస్ ని అనుగ్రహిస్తారని ప్రభా మరి మా గ్రూప్ సభ్యులను కాపాడతారని చర్చెస్ ని బాస్టర్స్ ని లీడర్స్ ని అందరినీ కాపాడతారని మీ రెండవరా అక్కడ కోసం మేము సిద్ధంగా ఉండలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్ చేసినాము పెట్ట పాపని వినయంగా వేడుకొంచినాం దేవా ఓమెన్ నీకే వందనాలు ప్రభా దేవాసూ ప్రభా మరి దినదిన ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా వాక్యం చేత ప్రభా మీరు మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి తండ్రి దేవా ఈసూ ప్రభావ మరి ఈ లోకానికి అందరికీ కూడా ప్రభాని యొక్క సత్యమైన వాత ప్రకటించే వారు ఎలాగా మేము తయారు కాలో అనేకలు కూడా ప్రభా తయారు చేయాలని యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దయచేయడం ప్రభా దేవాసూ ప్రభావ మరి మీరు ప్రభావ మా కొరకు ప్రభా ఇవ్వపైన రక్తం కలిసి తిరిగి లేచిన దేవుడు ప్రభావ మాకు రకు ప్రభావం రానయ్యున్న ప్రభా తండ్రి దేవా ఏసీ అని ఎదుట నిలబడడానికి ప్రభ మాకు శక్తిని బలాన్ని దాయిచిను ప్రభ ఏసీ నీకేస్తవుతాం నీకే అన్నాడు తండ్రి దేవా ఏచు ప్రభావం ముఖ్యంగా ప్రభా మా ఆత్మీమైన జీవితం విషయంలో ప్రార్థిస్తాను ప్రభా దేవాచు ప్రభా ఇంకా మా ఆత్మలో ఇంకా నీకు ఏదైతే నచ్చలేందు అది మన నుంచి తొలగించి ప్రభా మరిద్దని పరిశుద్ధ పరిచయం ప్రభా నీకేస్తవుతాం నీకే వన్నారు తండ్రి దేవాయచు ప్రభావ మరి ఆత్మను ప్రతి ఒక్కరిని కూడా ప్రభా తెలుసుకోవాలి ప్రభావ వారి బాధ వారి వేదన ఏదైతుందో ప్రభావ వాటి విషయంలో మేము ప్రార్థించాలి తండ్రి దేవాయేజు ప్రభావ మేము కన్నీటి ప్రార్థన చేయాలి అనేక జనాల కోసం ప్రభా దేవాయూ ప్రభావ మరియు నీ తోడించి నడిపించని ప్రభా నీ యొక్క సహాయం మాకు తండ్రి దేవా నీకే స్థోతం నీకే వందాలి తండ్రి దేవాయజు ప్రభావ ప్రతి ఒక్క బిడమ్మి రక్షించుకుని ప్రభా భద్రపరచుకుని తండ్రి నీకే స్థూతం తండ్రి దేవాయేజు ప్రభావ ప్రతి ఒక్క కూడా ప్రభా తెగల నుంచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి వ్యాక్సిన్ నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవ నీకే స్థితి నీకే ఉన్నదండి దేవ ప్రతి ఒక్క విడమ్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత దచ్చేది ప్రభా దేవాసు ప్రభా ఈ లోకంలో ఏదైతే జరగబోతున్న ప్రభా మీరు మాకు బయలుపరిచే తెలియజేయమని అడుగుతున్నాం ప్రభా దేవని యొక్క సయోచితమైన జ్ఞానం చేత మాకు నడిపిచ్చింది అండి నీకే స్థితితో నీకే ఉన్నదండి దేవాయేసు ప్రభా ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రభా మేము భారంగా ప్రార్థించాలి ప్రభా దేవ ఎర్మి ఏ విధంగా అయితే ప్రార్థన చేశారు ప్రభా అలా మేము కూడా ప్రార్థించాల ప్రభా అనేక ఆత్మల ప్రభావ నీ సన్నిధికి నడిపించేవారిలాగా ఉండాలి ప్రభా ఏసీ అమ్మారని నీకే స్థౌతం నీకే ఉన్నారు ప్రభా ఏ ఆత్మ నశించుకోకుండా ప్రతి ఒక్క ఆత్మని కూడా ప్రభా వారిని కాపడండి ప్రభా నీకే స్థౌతం నీకే దేవా మేము పట్టుదల్లగా ప్రార్థించాలి ప్రభా పట్టుదల్లగా ప్రభా యొక్క వాక్యంలో నవాలా అదే రీతిగా ప్రభా యొక్క వాక్యం విన్నది ప్రభా మేము దాని ప్రకారంగా నడుచుకోవాలి ప్రభా దేవా మరి మీరకు సహాయపడండి ప్రభావ మమ్మల్ని నడిపించాం ప్రభా మీ యొక్క పరిశుద్ధత గుంపులో ప్రభా మమ్మల్ని ముద్రించి పెట్టమని ఏ శ్రీ కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభువైన ఏసీ కృష్ణక కృప సమాధానం నడిపింపు మనందరికీ శతకాలంతో దాకా ఆ మెయిన్ అందరికి ప్రైజ్ అలాడ్ ప్రైజ్ ప్రైజ్